కాదు వివేకము ఇది కాదు అవివేకము శోధించి నీకే శరణు చొరవలగాని కందువ తొల్లిటి జన్మ కథ ఏమీ నెరుగడు ముందరి జన్మమునకు ముంచి పుణ్యముశేసును ఇందేమిగనెనో దేహి ఎవ్వరి నమ్మెనో తాను సందడి భోగములలో సాములుశేసీని గరిమభూమండలము కడపలగానడు పరము పరముగావలెనని పాట్లబడి తనకు నేదో ఎరిగిన ఎరుకేదో పరగినయాసలకే పట్టిపెనగి తగ నిదిరించేవేళ తన స్వతంత్రములేదు మిగులానుద్యోగించు మెలుకొనేవేళ నిగిడి శ్రీవెంకటేశీవంతరాత్మనక వెగటు చదువులలో వెదక చూచీని